కీర్తన మూడు వందల పన్నెండునుగపు కోరికల చేతులు పరగిం నాలుక సొంపు పరసిపోయ పరుడనే నుంచి పలుమారును విర్రసపు పాపముల వినికిచే వినురల్లా కొరమాలెమాకునేటిం కులాచారము ముఖలానం పరధనమునకు చాచి చాచిం ఎక్కువ చేతుల మహిమెందో పోయేం చక్కక పరస్ల తలచిం మనస్సు బుద్ధిం ముక్కపోయే మాకునేటిం ముందటి పుణ్యాలు ఎప్పుడు నీచుల ఇళ్లకెడతాకి పరములు పని తపములల్ల తలగిపోయే ఇప్పుడే ఇటు నిన్ను శ్రీవేంకటేశలువగా ఎప్పునా నే నేరమెల్ల నేరమెల్లానగే